ఆపత్కాల ముందు ఆదుకునే దేవుడవు కష్ట నష్ట మందు కనికరించే దేవుడవు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా యేసయ్యా యేసయ్యా నా కుండ కోట నీవే నా దాగూ చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా నా కుండ కోట నీవే నా దాగూ చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా సింహపు బోనులు దానియేలు దేవుడవు నీవే సింహపు నోళ్లను మూసిన దేవుడవు నీవే సింహపు బోనులు దానియేలు దేవుడవు నీవే సింహపు నోళ్లను మూసిన దేవుడవు నీవే Yesaya Yesaya Yesaya Yesaya Yesaya Yesaya నాకుండా కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా నాకుండా కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా అక్క ప్రేజ్లో అక్క థ్యాంక్ యూ అక్క ప్రేజ్లో థ్యాంక్ యూ సిస్టర్ దీపా సిస్టర్ సిస్టర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రార్థన చేసుకుందాం వాక్యం దయాణించబోయే ముందు ఆ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ లో ఫిఫ్త్ వచ్చినాము మనం చూసుకుంటూ వెళ్దాము ప్రార్థన చేసుకుందాం మహిషుందర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయిశయా నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్ర కలుడియ దేవాభ మరి యొక్క ప్రభ దాన్ని నీకు వందనాలు తండ్రి దేవాసు ప్రభ ఈ దినం ఈ సంవత్సరం కూడా ప్రభా మమ్మల్ని కాల్చి కాపాడిన ప్రభా నీకు వందనాలు తండ్రి దేవాయేశుప్రభ మరి మాకు మరి దినము ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీరు మాకు ప్రొవైడ్ చేశారు దాన్ని బట్టి నీకు వందనాలుతండి దేవ నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి దేవా యస్సు ప్రభా మరి వాక్యం ధ్యానిస్తున్న కదండి మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి నాకున్న సొంత తలపులన్నిటినీ గద్దించి కొట్టివేసి ప్రభా మరి నీ యొక్క తలంపులకు చోటించి నడుచుకుంటాను ప్రభా సాయపడమని ప్రార్థిస్తుందండి దేవా నా ప్రవర్తన కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నిలువబడి నడుచుకుంటాం ప్రభా మరి మాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండి సాయపడమని ప్రార్థిస్తున్నాం ఎస్ అయ్యా నీకే వందనాలి తండి దివా మరి వాక్యం చెప్పింది ప్రతిది కూడా ప్రభా తిరిగి తిరిగి ప్రభా మీరు రప్పించిన వారు కాబట్టి ప్రభ ప్రతి వాక్యలు కూడా ప్రభా మేము మా లైఫ్ లో కూడా ప్రభా యూటిలైజ్ కావాలా మేము అనేకులకు కూడా ప్రభా ఈ యొక్క వాక్యలు చెప్పినప్పుడు వాళ్ళ రుదలు కూడా తగిలి ప్రభా వాళ్ళు కూడా మారు మంచు పొంది రక్షింపబడాలితండి కాబట్టి ప్రభా ఈ ప్రతిది కూడా మీ ఆత్మకార్యం వల్లనే ప్రభా దాన్ని బట్టి నీకు దేవ యేసు ప్రభా మరి ప్రతి దాంట్లో కూడా ప్రభావం మీరే మాకు తోడు నడిపిస్తారని ఈ యొక్క పరిశుద్ధాత్మజత నడిపింపు దయచేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంది తండి ఓమైంది ఐజయ్య లెవెన్త్ సారీ జర్మయ్య ఫస్ట్ చాప్టర్ ఫిఫ్త్ వర్స్ మనకు తెలిసిన వాక్యమే కానీ తిరిగి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వర్చ్ మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి ఏహో నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవు గర్భంలో నేను నిన్ను రూపింపకమునుపే మునుపై నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయలుపరవకమ్మునుపై నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించి తిని అందుకు ప్రభువగు చితగించుము నేను బాలుడనే మాట్లాడకుము నాకు శక్తి చాలదని నేనగా ఎహువా నాకిలాగూ సెలవిచ్చను నేను బాలుడనను అనవద్దు నేను నిన్ను పంపిన వారందరి యుద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయు చెప్పవలను వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే ఎహోవాకు అప్పుడు ఎవోవా చేయి చాపి నా నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోటిని నేను నీ నో నీ నోట మాట ఉంచి ఉన్నాను వెలగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పారుద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజు ఆ రాజము మీద నిన్ను నియమించి ఉన్నాను అయితే ఈ వాక్యం చూసుకుంటే ఆ దేవుడు చూడండి లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతిని సత్యని మనం ప్రకటింపచాల కాబట్టి ఆయన నీతిని సత్యని ప్రకటింప చాలంటే ఇప్పుడు ఈ దినములు ఈ కాలంలో ఈ సంవత్సరంల అందరూ న్యూ థింగ్స్ జరుపుకుంటూ ఉంటారు న్యూ ఇయర్ వచ్చింది కదా కానీ మనము ప్రసంగిలో చదివినప్పుడు సూర్యుని కింద కొత్త ఏది లేదు ఎవ్రీడే సూర్యుడు వస్తున్నట్టు పోతున్నట్టు నైట్ ఎవ్రీడే నైట్ ఉంటది ఎవ్రీడే మార్నింగ్ ఉంటది అందులో న్యూ థింగ్స్ అనేది ఏం జరగదు కానీ లోకం అనేది చేస్తుంటాడు ఎందుకు ఇరిమి అని ప్రవక్తగా నియమించుకున్నంటే ప్రతి ప్రజలకు ఆయన నీతిని సత్తును ప్రకటింపచడానికి ఏ ప్రజలు కూడా పాపానికి చోటు అంటే దుష్టునికి చోటు సరైన మార్గంలో నడవడానికి దేవుడు ఎక్కడో ఎవరినో ఒకరిని ఏర్పరచుకుంటూనే ఉంటాడనమాట దేవుడు అట్లనే ఇక్కడ కూడా దేవుడు ఇర్మ్యని ఆయన తల్లి గర్భంలో రూపింపనుకే ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ దినంలో దేవుడు మనల్ని నిలబెట్టినడంటే మనము ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఆయన మనల్ని నిలబెట్టినడంటే మన కొరకు కాదు ఆయన పనిని సంపూర్తిగా చేయడానికి కొరకే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాను దేవుడు కాబట్టి ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా అనేకులకు నీతిని సత్తని ప్రకటింపచాల కదా ఎందుకంటే ఆ కాలంలో దేవుడు ప్రవక్తలను పెట్టినాడు దేశానికి ఒక ప్రవక్తగా పెట్టినాడు అట్ల దేశానికి ఒక ప్రవక్తగా ఇరిమియాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ ఇరిమియా ఎంతగానో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనేక ప్రజల కొరకు కదా ఆ ప్రజలందరూ ఆ తప్పిదమ్లు చేస్తుంటారు కాబట్టి దేవునికి మహిమ పరచాల్సింది పోయి దేవునికి ఎప్పుడు వాళ్ళు దుఃఖం పెట్టడము దేవుణ్ణి అవమాన ఈ విధంగా చేస్తుంటారు అన్నమాట అందుకే ఈమె జన్మయ్యే ప్రవక్త చాలా ఏడుస్తాడన్నమాట ఆయన ఏడుపుకి కారణం ఎవరు ప్రజలే ఎందుకనంటే దేవుడు శిల్వం మరణం పొందింది కదా ఇప్పుడు దినములు ఉత్సవకాలము సంవత్సరములు ఇవన్నీ జరుపుకున్నాయి అవంతా ఏమైపోతుంది అంటే మనం గలిషన్స్ ఫోర్త్ టెన్త్ చాప్టర్ లో కూడా చూస్తుంటాము ఎందుకంటే ఆయన పడిన శిల్వం మరణం అంతా వ్యర్థం అయిపోతుంది సంవత్సరాలు జరుపుకుండడం వల్ల కదా చాలా క్రిస్మస్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే చేస్తా ఉంటారు అది చేస్తారు అది ప్రతిరోజు మన హృదయంలో ఏ ప్రభు వెలుగుతూనే ఉండాలా కదా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తామో ఆయన మాటలని ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో అని ఎప్పటికీ మన హృదయంలో ఉండడం కానీ ఈ లోకం ఏం చేసారంటే బ్రతుకున్న దేవుడిని తిరిగి తిరిగి చంపడం అట్లా చేశారన్నమాట ఎందుకంటే చూడండి మనం ఎప్పుడు కూడా దేవుడు ఒకటేసారి మనం ఒకటి గ్రహించుకోవాలి ఆయన సజీవుడకే సజీవుడు అని మనం ప్రార్థిస్తాం కానీ లోకం ఏం చేసారంటే ప్రతిసారి వచ్చినా గుడ్ ఫ్రైడే చేశారు ప్రతి వచ్చినా ఈస్టర్ చేస్తారు ఏది వస్తే అది చేస్తూనే ఉంటారు ఇప్పుడు అన్యులకు దేవుడి పిల్లలకి అసలు డిఫరెన్స్ ఏ కూడా తెలియలేకపోతుంది కాబట్టి జనాలు ఆ ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశానంటే ఇరిమియాను పెట్టినారు ఇరిమియా ఆ ప్రజల కోసము ఎంతో కన్నిటి కాచున్నారు అనమాట అట్లని ఇక్కడ చూడండి మనము దేవుడు ఆయన నోటిని తాకినాక దేవుని యొక్క మాటలు పెట్టినాక మనం ఇతలకు స్వాత ప్రకటన చేసేటప్పుడు ఎవరికి మనం భయపడద్దు కేవలం నువ్వు భయపడాల్సింది ప్రభుకి మాత్రమే ఆయన చూస్తున్నాడనే భయం మనకు కలగాల ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము మన క్రియలు ఎట్లా ఉన్నాయి ప్రతిదీ ఆయనకు తెలుసు హృదయంలో ఉన్న ప్రతి రహస్యాలు ఆయనకు తెలుసు కాబట్టి మనం ఆయనకి భయపడే లోబడి జీవించాలంతే కానీ కానీ ఈ లోకం ప్రతిదానికి భయపడతూ ఉంటారు కదా ఎందుకు భయపడతారంటే ఏదైనా సమస్య వాళ్ళ దగ్గరకు వచ్చిందా భయపడతారు ఏదైనా రోగం వాళ్ళ దగ్గరకు వచ్చిందా భయపడతారు ఏమైనా చేయాలన్నా వాళ్ళ దగ్గరకు వచ్చినా భయపడతారు కాబట్టి దేవుడు ఏ విషయంలో భయపడద్దని ఎందుకంటే దేవుని యొక్క మాటలు వా ఇరిమ పెట్టినట్లు అట్లనే దేవుడు ఈ కాలంలో మనల్ని కూడా ఆయన ఏర్పరచుకున్నారు ఆయన యొక్క నీతిని సత్యని అనేకులు ప్రకటింపచ్చడానికి ఆయన యొక్క వాక్ కూడా మన రోడ్ మన నోట్లో దేవుడు కదా మనం ఏది పలకుతే అది నెరవేర్చబడుతుంది కదా అందుకే దేవుడు భయపడకుండా వలకు చెప్పమని చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే నేను సారీ పెకిలించుటకును వెరగొట్టుటకును నశింపజేయటము పారద్రోయుటకును చూడండి దాన్ని పెకిలించాలన్నా దాన్ని వెరగొట్టాలన్నా నశింపచాలన్నా పారుద్రోహాలన్నా మళ్ళా తిరిగి కట్టాలి అని మనము ఈ వాక్యం అంటే దేవుని యొక్క సత్యమో అనేకులకు నువ్వు పోయి చెప్తే కూడా ఎవరు వినరు నమ్మరు ఇప్పుడు వాళ్ళ హృదయంల అబద్ధమే ఉందనుకో ఆ అబద్ధాన్ని నువ్వు తీసేవేయాలంటే ఎట్లా తీసేస్తావు దాన్ని మొత్తం తీసేసేయాల తీసేసి దేవుని యొక్క సత్యని వాళ్ళ హృదయంలో నాటాలి అనంటే ఎట్లా చెప్పగలుగుతాం వాళ్ళకి మనము బయట సంఘంలలో చూసుకుంటేనేమో ఆశీర్వాదాలు వాద్వి ఇవని చెప్తా ఉంటారు కానీ లోకం చూస్తే ఇది కటిక చీకటిలాగా ఉంది లోకమంతా అంతా కటిక చీకలాగా ఉంది నీకు ఇప్పుడు బ్లెస్సింగ్స్ వస్తాయి నీకు ఆశీర్వాదులు వస్తాయి ఇలాంటి బోధలు ప్రవచిస్తా ఉంటారు కానీ ఇవన్నీ ముందు మనం ఆలోచన చేయాల ఎందుకనంటే ప్రతిదీ కూడా చూడండి దేవుడు కూడా ఏజ్ ప్రభు కూడా శిల్వం మరణం పొందినడు ఆయనే ఆ గాలిచిత ఎంతో దెబ్బలు పొందినడు కదా దేవుడు కూడా ప్రతిదీ శ్రమ పొందినాడు కదా కానీ చాలా మంది అంటే ఏజ్ ప్రభుని నమ్ముకుంటే ఏ సమస్య రాదు అని అంటారు సమస్య రాదు అని ఏసుప్ర ఎప్పుడు చెప్పాలి దేవుని నమ్ముకున్నా మనకు సమస్యలు ఉంటాయి ఎందుకు అది సమస్య సమస్యలు మనకు ఉంటాయంటే నీ జీవితంలో ప్రతిదీ పరీక్షనే అది యుద్ధం ఇంకా మన జీవితంలో వచ్చేది ప్రతిదీ పరీక్షనే కాబట్టి ఆ పరీక్షలను విజయం పొందాలి ఒక ఆత్మని అంటే దేవుని యొక్క సత్యం నాటపడాలి వాళ్ళ వాళ్ళ జీవితంలోనే దేవుని యొక్క సత్యం రావాలి దాన్ని మనం కరెక్ట్ గా బోధిస్తానే కదా ఇప్పుడు కరెక్ట్ గా బోధిస్తున్నామా లేదని తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కావాలా మరి ఎట్లు వస్తుంది జ్ఞానం అంటే కేవలం దేవుని యొక్క ఆత్మచేతనే దేవుని యొక్క పరిశుధత్మ మనం పొందుకుంటేనే ఈ వాక్యాలు ఆత్మీయ ఆత్మ అంటే సత్యం అనేది ఏంటో మనకు బయలుపరచబడుతుంది కదా చూడు ఇక్కడ పెకిలించుటకును విరగొట్టుటకును దాన్ని పెకిలించాలా దాన్ని విరగొట్టాలి దాన్ని నశింపించాలనంటే ఇప్పుడు ఆ పాతది అనేది వెళ్ళిపోవాలా ప్రతిదీ అక్కడి నుంచి జరిగిపోవాలా పాపమే కానీ శాపమే కానీ తరతరాల నుంచి వస్తున్నది ప్రతిదీ ఏదైనా వెళ్ళిపోవాలంటే దేవుని యొక్క వాక్యము రూట్ గా మనం హృదయంలో నాటబడాల అంటే ఆయన సత్యం మన దాంట్లో నాటబడాలా అవన్నీ వెళ్ళిపోవాలా అంటే ఏదైతే మనము దేవుణ్ణి కంప్లీట్ గా తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మైన జీవితం అంటే ఏందో మనకు అర్థమవుతుంటుంది కానీ దేవుణ్ణి ఇంకా మనం అర్థం చేసుకుంటలేమంటే ఇంకా మన హృదయంలో ఇంకా అలాంటివే ఉన్నాయి పాపం చేసే పనులు అలాంటివి కాబట్టి అవన్నీ హృదయం నుంచి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు అనేకులకు వెళ్ళి నువ్వు నీతిని సతని ప్రకటింపచ్చాలంటే ఇప్పుడు వాళ్ళ హృదయంలో ప్రతి పాపం పోవాలంటే విన్నంత వరకు విన్నంత వరకైనా వినిదని విశ్వసించి మనం దాని పని కరెక్ట్ గా చేసుకుంటేనే మనకు ఫలం అనేది వస్తుంది కదా అట్లనే ఇక్కడ కూడా అంటే మనం సత్యం గ్రహించిన తర్వాత అనేకులకు వెళ్ళి నీకు దేవుడు ఏదైతే బయలుపరిచో సత్యం అని అదిపై నువ్వు అనేకులకు చెప్పాలా వాళ్ళ హృదయంలో ఉన్నది ప్రతి బాధ వేదన దుఃఖము కపటము ఈష ఏది ఉన్నా ఇవన్నీ తీసేసేయాల అప్పుడే కదా నువ్వు వాళ్ళని పేకిలించినప్పుడు వారికి పెరగొట్టినప్పుడు నశింప వాళ్ళు బరదబడినాక మళ్ళా తిరిగి మళ్ళీ అంటే మీరు అర్థం చేసుకోండి ఫౌండేషన్ కోసం కదా ఫౌండేషన్ కోసం మాట్లాడబడుతుంది చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క సత్యము కరెక్ట్ పిల్లర్ దగ్గరికి మనం వెళ్తామో అక్కడ ఉంటే కదా మనం కొరెంతియన్స్ థర్డ్ చాప్టర్ లో చూస్తాము క్రీస్తసు పునాది మీద కట్టబడిన వారు ఎప్పటికూ నశించుకోరు కదా ఇప్పుడు అపోస్తులు ప్రవక్తులు వీళ్ళంతా క్రీస్తసు పునాది మీద కట్టబడిన వారే అట్లని ఇక్కడ కూడా అంతే ఎంతో మంది అబద్ధంలో ఉన్నారు కాబట్టి ఆ అబద్ధం నుంచి వారిని బయటికి తీసుకురావాలంటే ఇవన్నీ జరగాల్సిందే వాళ్ళు పెకిలింపబడాలా వాళ్ళ విరగొట్టబడాలంటే వాళ్ళ మనుషులు వాళ్ళ ఆత్మను నలగబడాల వాళ్ళు నలగబడాలా ఆ తర్వాత వాళ్ళ అంతా అంటే వాళ్ళు అప్పుడు ఏ రోజైతే సత్యం వాళ్ళకి అర్థం కావడం స్టార్ట్ అవుతుందా అప్పుడు వాళ్ళకు గ్రయింపు వస్తుంది అయ్యో మేము ఇంతకాలం వినేది అబద్ధమా అయ్యో ఇంతకాలం పాస్టర్స్ ఈ విధంగా చెప్పినారా పాస్టర్ అండ్ ఇత చెప్పినారా వీళ్ళ అట్లా ఎవరు ఒక్కొక్కరు ఎవరెవరు అనుకుంటుంటారు అట్లా అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే ఏదైనా అనుభవం మన దగ్గరికి వచ్చే అర్థం కాదు అది అందుకే మనము ఎప్పుడైతే అనుభవం పొందుతు పొందుతుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది అని దేవుణ్ణి మనం ఎట్లా కట్టబడాలా ఎట్లా మనం జీవించాలా ఎట్లా అనేకులకు దేవుని యొక్క నీతిని సతం ప్రకటించాలని అప్పుడు మనం గ్రహిం పోస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఇరిమియా కూడా దేవుని యొక్క మాటలో పోయి అక్కడ చెప్పమంటే ఆయన నేను చిన్నవాడిని ప్రభ నేను చెప్పగలుగుతానని ఈ రోజు దేవుడు ఏర్పరచుకుంటుంది చిన్న చిన్న గుంపునే దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కానీ మనం వెళ్ళి సోట ప్రకటన కదా ఇరిమి బాలుడు బాలుడైనా దేవుడు మాట్లాడతాడు కదా ఎవరితోటైనా దేవుడు మాట్లాడతాడు అండ్ ఆ రోజు గాలితో మాట్లాడింది దేవుడు అట్లనే దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు కానీ ఇక్కడ చూసుకుంటే బాలుడని చెప్పబడుతుంది కాబట్టి దేవుడు ఏర్పరుచున్న గుంపు వారితోటే మాట్లాడతాడు ఇవన్నీ కదా ఆయన నీతిని సత్యని మనం ప్రకటింపచ్చాలంటే ప్రతి దాంట్లో మనం ఎట్లుండాలంటే ఆ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకొని అనేకులకు మనం ప్రకటించాలంటే మన క్రియ రూపం ద్వారానే మా కూడా నేను చోత ప్రకటన చేస్తుంటాయి ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కి వాళ్ళ వాళ్ళు అసలు నువ్వు నీ దగ్గర విన్న బోధ డిఫరెంట్ గా ఉంటది నాకు ఇంకా ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ చెప్తారు వాళ్ళ దగ్గర వేరేగా ఉంటది అసలు వాళ్ళది ఎట్లా అనిపిస్తుంది కానీ నీది వింటుంటే ఎందుకు కరెక్ట్ గా అనిపిస్తుందని వాళ్ళు కొంచెము నమ్మ నమ్మ నమ్మడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళు కొంచెం వాళ్ళకి విశ్వాసం వస్తుంటది అట్లా ప్రాధం చేయించుకుంటారు అట్లని అంటే వాళ్ళకు అట్లా వాళ్ళకట్లా తెలుస్తుందంటే వాళ్ళు వాళ్ళే నేను ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు నేను క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని కొంతమంది నాకు పరిచయం అయినదని మా ఫ్రెండ్ ఆమె చెప్తుంది వాళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారంటే నేనైనా వాళ్ళు కరెక్ట్ గా బైబుల్ ధ్యానించలేదేమో అందుకే అట్లా చెప్తున్నారు కానీ అందరు క్రైస్తవులు అట్లా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క అవన్నీ నువ్వు పట్టించుకోకు కేవలం నేను చెప్పినట్లు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీకు బయలుపరుచుకోడని ఈ విధంగా నేను వాళ్ళకి చెప్పడం స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే చూడండి క్రైస్తవులు అన్నాక ఒకటే లాగుంటారా అని కూడా వాళ్ళకి నేను ప్రశ్నించిన అయితే వాళ్ళకి అర్థమైపోయింది సరే సరే ఇది ఇట్లానా ఇది ఇట్లానా ఎందుకంటే రకరకాలుగా లోకంలో ఎంతో మంది ఉన్నారు దేవుని యొక్క బిడలు కానీ ఆయన ఏర్పరచుకో ఏర్పరచుకుంది కొంతమందిని ఆ వాక్యం నేను ఆమెకు చెప్పిన అప్పుడు ఆమెకు అర్థమైంది అంటే చూడండి ఒక్కరు చేయడం వల్ల లోకం తప్పుగానే ఆలోచన చేశారు కదా ఒక్కరు కరెక్ట్గా ఉంటే దాన్ని పాయింట్ అవుట్ చేయరు చూడండి నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే ఏసు ప్రభు కూడా మంచి కుమారుడుగా ఉన్నప్పుడు అనే నీతిని సత్యని ఆయన కొరకు ఆయన ప్రకటింప చేసుకున్నా ఆయన అంత సత్యం కూడా నిలబడ్డరు కానీ ఎవరు కూడా ఆయనకి స్వాధీయలే ఎవరు కూడా దేవునికి సపోర్ట్ చేయలేదు మంచి కుమారులాగా ఉన్నప్పుడు ఈ లోకం కూడా అంతే నువ్వు సత్యని ప్రకటింప చేస్తే నేను నువ్వు ఎవరికి చేయరు ఈ లోకం అట్లుంది వాళ్ళ వంతు ఎట్లుంటుందంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే విన్నంత వరకు వింటారు తర్వాత మీరేంది నాకు చెప్తున్నారు అనే లాగా అయిపోతుంది అందుకే దానికంటే బెటర్గా దేవుని యొక్క చువాత ప్రకటన చేయాలంటే అన్యుల ప్రకటించడం బెస్ట్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా అంటే ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే వాళ్ళు అన్యులు వాళ్ళ హృదయం అంతా ఎంతో బాధతో ఉంటుంది వాళ్ళకున్న దుఃఖము వాళ్ళకున్న బాధ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు అలాంటివి వాళ్ళ తెలివక్క అన్ని ఖర్చు పెట్టుకుంటారు ఏమేమో చేసుకుంటారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అవుతుంటాయి అన్నీ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి వెళ్ళి మనం చువాత ప్రకటన చేసినప్పుడు వాళ్ళలో ఉన్న అన్ని వెళ్ళిపోతాయి చూడండి అవి పెకిలించడానికే కానీ వెరగొట్టడానికే కానీ వాళ్ళలో ప్రతిది నశించిపోయిన తర్వాతకి అంత పంటే అంత వేస్ట్ అయిపోయిన తర్వాతకు అప్పుడు దేవున్స్ అనేదికి వస్తారు అప్పుడు అసలు ఏంది అప్పుడు వాళ్ళకి విసుక అనేది జరుగుతుంది అసలు మేము ఇంత చేస్తున్నాం అంత అయిపోయింది ఎక్కడ మాకు సమాధానం లేదు కదా అని తిరిగి ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావడం జరుగుతుందో ఎప్పుడైతే దేవుని యొక్క సువాత వాళ్ళకు అందబడుతుందో ఆ రోజు చూడండి వాళ్ళు దేవుడిలో కట్టబడతారు అన్యులు అట్లా అనమాట అందుకే దేవుడు ఇక్కడ ఇరిమియాకు చెప్పినడు ఇరిమియాకు కూడా పోయి అక్కడ స్వాత ప్రకటన చేసింది అంటే ఆయన ఒక ప్రవక్తగా నియమించుకున్నాడు దేవుడు ఆ దేశం ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు దేశానికి ఒక ప్రవక్తని కాబట్టి దేవుడు అట్లా చూడండి మళ్ళీ వాళ్ళు కట్టబడ్డారు మళ్ళా ఆ దినంలా జనముల మీద మళ్ళా ఒక రాజుగా నియమించిన అనమాట అంటే ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క బిడలమే రాజు బిడల మనము ఇప్పుడు మనం కూడా అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటింపచాల చేయిస్తేనే మనకు ఈ రోజు మనం వెలుగుతాం రేపు పొద్దున వాళ్ళు కూడా వెలుగుతారు అట్లా ఎందుకంటే నేను ఈ వాక్యం ఎందుకు చెప్పాలని అనుకున్నట్టే ఆ యోహన్ సువార్త యోహన్ శువార్త ఎయిత్ చాప్టర్ లో ట్వెల్త్ వర్స్ ఒకసారి చదువుదాము స్వాత ఎయిత్ చాప్టర్స్ చూడండి మరల నేను సారీ మరల ఏసు నేను ఈ లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండిన వారితో చెప్పాను చూడండి ఇక్కడ మరల ఏసు నేను లోకమునకు వెలుగును మరి దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటింపచ్చాలంటే ఏసు ప్రభే ఇక్కడ వెలుగు కానీ ఇక్కడ చెప్పడానికి చూడండి ఉందో నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలు వెలుగునునని వారితో చెప్పను కాబట్టి పరిశ్రలు నిన్ను గురించే నీవే సాక్ష్యం చెప్పుచున్నావు నీవు సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా ఏచు నేను ఎన్నడును వచ్చి అక్కడికే వెలుదు చూడండి ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది దేవుని యొక్క సత్యను ప్రకటన చేయాలి అనంటే కొంచెం భయపడుతుంటారు దేవుని నీతిని సత్యని ప్రకటించడానికి భయపడుతుంటారు కానీ ఇక్కడ మనం భయపడాల్సింది అవసరమే లేదు ఎందుకనంటే దేవుణ్ణి మనం వెంబడించడం మరి దేవుని యొక్క వెలుగును అనేకులకు ప్రకటింపచాలంటే మనలో ఏ చీకటి అనేది ఉండద్దు చీకటి అనంటే మనం అర్థం చేసుకోవాల మనలో చిన్న అబద్ధమే కానీ దొంగతనమే కానీ సాడీలే కానీ ఆ ఇవ ఇలాంటి గుణగణలన్నీ ఏవైతే ఉన్నాయో దుష్టుని యొక్క గుణగణలు అవన్నీ అవాయిడ్ చేసుకొని దేవుని యొక్క సత్యాన్ని నడిపించాలి అట్లయితేనే దేవుని యొక్క సత్తిని మనం చెప్పగలుగుతాము లేదు మనలో కొంచెం పాపం ఉంటే కూడా మనం వాక్యం చెప్పలేము ఎందుకంటే రేపటి దినంలో వాళ్ళు అడుగుతారు ఈ రోజు మాకు వాక్యం బోధిస్తున్నావు నువ్వేం కరెక్ట్ గా అట్లాంటి ప్రశ్న ఎవరు మనకి వేయొద్దు ఎందుకంటే రేపటి దినంలా క్రైస్తవులని హింసించినప్పుడు వారి మీద సనిగినప్పుడు గునిగినప్పుడు వనం కొట్టినప్పుడు తిట్టినప్పుడు తోవాత ప్రకటన చేయడానికి వెళ్తుంటారు కదా ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆయన వెలుగు కోసము మనం వెళ్తున్నాం కాబట్టి ఆయన వెలుగులో ఎట్లయితే ఉన్నాడో దేవుని యొక్క వెలుగు అలాంటి వెలుగు మనం ధరించుకున్నప్పుడు ఆయన్ని గున్నగర్నలే మనకు రావాలా ఆయన గున్నగర్నలు మనకు వస్తేనే మనం ఇవన్నీ చేయగలుగుతాము ఒక లేకపోతే మనం ఏం చేయలేం అట్లా చూడండి రే పొద్దున వాళ్ళు మన ప్రశ్న వేసినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందే ఎట్లా ప్రేమతోటి కానీ ఇక్కడ పరిశ్రయలు సదుకాయలు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకం కాబట్టి అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే మనం సత్యని ప్రకటింప కొంతమంది ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు కానీ మిగిలిన వాళ్ళంతా తృణీకరిస్తారు కాబట్టి ఇలాంటివి జరగబోతాయి లోకంలో కాబట్టి మనం ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలా అలాంటి వారికే మనం స్వాత ప్రకటింప చేయాలని అంటే దేవుని యొక్క సత్యని ప్రకటింప చేయాలంటే నేను సత్యని ప్రకటింప చేస్తున్నానంటే ఎవరు నమ్మరు ఇది కూడా అంతే అనమాట మనం వెళ్ళి సత్యని ప్రకటింప చేస్తా కూడా ఎవరు నమ్మరు అట్లా ఒక నిమిషం ఐజే ఫార్టీ నైన్ అజయ్ ఫార్టీ నైన్ పంచుకోండి ఆ దీపముల నా మాట వేణుడి దూరం నున్న ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఏవో వాళ్ళు పిలిచాను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని నట్లు మొదలుకొని ఆయన నా నామమ్మను జ్ఞాపకము చేసుకున్నాను నా నోరు వాడిగల కడ్గముగా ఆయన చేచున్నాడు తన చేతి నీదిలో దాచి ఉన్నాడు నన్ను ఎరిగి ఎరిగి పట్టిన నేను మెరుగుపట్టిన అంబలముగా అంబలుగా చేసి తన అంబల పొదులో మూసి పెట్టి ఉన్నాడు ఇజ్రాయేల్ నీవు నాకు సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదేమని ఆయన నాతో చెప్పాను చూడండి ఇక్కడ మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దీపం లారన్నప్పుడు మనం అడ్డం చేసుకోవాలి ఎవరు దీపం లారన్నప్పుడు మనమే కదా ఎందుకనంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డలు దీపంలాగానే ఎందుకంటే ఆత్మ ఉన్నంత వరకు మనం వెలుగుతూనే ఉన్నాం ఆత్మ ఉన్నంత వరకు మనము వెలుగుతూనే ఉంటాం ఈవెన్ చనిపోయినాక కూడా వెలుగుతూనే ఉంటాం ఎందుకనంటే ఆత్మకి చావు లేదు టెంపరీ బాడీ మాత్రమే ఈ టెంపరీ బాడీ వదిలేస్తే ఒకవేళ ఈ టెంపరీ బాడీ అనేది రిమూవ్ అయిపోతే ఆ తర్వాత ఆత్మీయమైన ప్రపంచం ఉంటది కదా అందుకే ఆత్మకి చావు లేదు కాబట్టి దీపం లారా నా మాట వినుడి అని అంటే మనం దేవుని బిడ్డలకే అంటున్నాడు ఆయన అన్యులు కూడా అంటలే దేవుని బిడ్డలకే ఆయన చెప్తుంది దీపం లారా నా మాట వినండి దూ దూరస్థులు జనుల ఆలకించుడి ఎక్కడైనా కానీ దేవుడు తన బిడ్డలనే పిలిచినప్పుడు మనం వినాల్సిందే ఆయన మాటకి మనం లోబడాల్సిందే కానీ ఈ లోకం అంటే మాటకి ఆయన ఏమన్నాడు ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు కానీ ఈ రోజు ఎవరైనా వింటున్నారా దేవుని యొక్క మాట ఎవరు వినట్లేదు ఏదో ఆ వన్ తప్ప ఇంకా మిగిలిన వారు ఎందుకంటే నేనైనా చెప్తున్నాను కదా వినాలి అని అనుకుంటే ముందుకు వస్తాం కానీ ఏదో పరిస్థితుల్లో పడిపోతాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే దీపంలా నా మాట వినుడి దురస్థ జను నాకు ఏం చెప్పాలా ఆయన నీతి సత్వం ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడూ ఏర్పరచుకున్నాడు నేను గర్భం పుట్టక పుట్టగానే ఏవో నన్ను పిలిచాను దేవుడు పిలుచుకున్నాడు ఎందుకని మనల్ని అందరూ పిలుచుకున్నాడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన నీతి సత్వం ప్రకటించడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్న చూడం ఆయన నామమును జ్ఞాపకం చేసుకోండి నా వాడిగల కడ్గముగా ఆయనే చేసి ఉన్నాడు ఇప్పుడు మన నోరంతా ఎట్లా ఉంది వాడిగల కడ్గం లాగా ఉంది రెండంచుల కడ్గం ఇద్దరికీ వర్తిస్తుంది వాక్యము కదా విన్నవారికి చెప్పే వారికి ఇవన్నీ ఎందుకు నేను ఇది చివరి దేశం మనకు తెలుసు లోకంలా గొడవలు అవుతున్నాయి యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మీదకి దేశాలు లేస్తున్నాయి ప్రజలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది హాత్మసాక్షి జరగ జరగబడుతున్నాం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఎట్లా తయారుగా మన నోరు ఒక వాడిగల కడ్గంలాగా తయారగా అంటే నోరు అంటే నోరనే కాదు ఆయన జీవించిన ప్రతి మాట మన రుదల ఉండాల రేపటి దినంనా ఆయన చెప్పిన ప్రతి వర్డ్స్ మనము ప్రకటింపచ్చాల మీ నోటి ద్వారా అంటే మన నోట్లో దేవుడు అంత జీవం పెట్టినమాట ప్రతిది నువ్వు నోటి నుంచి ఏది పలుకో అది నెరవేర్చబడుతుంది అంత క్లియర్ గా చెప్తున్నామట దేవుడు అందుకే దేవుడు ఆ రోజు ఇది మీకు విధంగా అయితే ఈ రోజు కూడా దేవుడు మనకు అట్లనే చెప్తున్నామన్నమాట ప్రతిది ఆయన చెప్పింది ప్రతి ఆజ్ఞ మనము ఎందుకంటే ఈ దినంలో నడవాలి అనంటే చాలా పడిపోతున్నాం ప్రార్థించడానికి పడిపోతున్నాం వాక్యం ధరించడానికి పడిపోతున్నాము మన లోక పనులకు మాత్రం యాక్టివ్ మరి ఈ పని చేసుకోవాలా పొద్దున లేవాలా తినాలా వెళ్ళిపోవాలా మళ్ళీ డ్యూటీ చేసుకోవాలా మళ్ళీ రావాలా యథావిధి జీవితం కానీ ఇంకా టైం లేదు సమయం అనేది ఒక రాకుండా కాబట్టి ఆయన రాకడతారు కాబట్టి ఆయన కొడుకు కనుక్కొని జీవించిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం కదా అంటే రాక వెళ్ళి ఇష్టం వచ్చినట్లు ఉంది ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఆత్మలు నశించిపోకుండా దేవుడు అందుకే నిన్ను నేర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి స్వాత ప్రకటన చేయాల్సిందే నేను వెళ్ళి స్వాత ప్రకటన ఇది ఆయన ఇచ్చిన వర్డ్ అనమాట మనకి కదా సంవత్సరాలు సంవత్సరాలు పోతున్నాయి కానీ ఇంతవరకు ఏ ఆత్మలన్నా ఈ సంవత్సరం ఎన్ని ఆత్మలు దేనివైపు నడిపించడం కానీ మనకు ప్రతి దినము దేవుని యొక్క దృష్టికి ఒక్క దినంలో నువ్వు ప్రార్థించాలి థౌసండ్ ఇయర్స్ వరకు సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది దీపా సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది దీపా సిస్టర్ ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతి దాంట్లో జాగ్రత్తగా జీవించాలా అనేకులకు నేతిని సతిని ప్రకటించాలా మేము వెలుగులో ఎల్లప్పుడు మేము ఉండాలా ప్రభ కాబట్టి ప్రభ మాలో ఎప్పటికీ నీ యొక్క ఆత్మ వెలుగుతూనే ఉండాలి ప్రభా మేము చల్ల చల్లారిపోవడానికి వెళ్ళేదు ప్రభా దేవాజుప్రభ నీ యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మాలో ఉంటేనే ఉండాలా తండ్రి దేవా యజుప్రభ అనేకుల కోసం ప్రభా మేము భారంగా ప్రార్థించాలి తండ్రి దేవా ఈర్మయ ఎట్లా కన్నీటి కార్చున్నాడు ప్రభా అనేక ప్రజల కొరకు తండ్రి దేవాయసు ప్రభ ఆయన ఏర్చడానికి అన్న కానీ ప్రభా మీ శిక్షించే ప్రభా ఆ బిడ్డల్ని సన్నిధికి చేర్చుకున్నారు ప్రభా ఆ కాలంలో ప్రభ దాన్ని బట్టి నీకు పొందలేదండి దేవా ఈ రోజు కూడా ప్రభ మేము ప్రార్థిస్తున్నాం తండి ఈ లోకం అంతా ప్రభ రక్షింపబడలేదండి ఏ ఆత్మ నచ్చించుకోవడానికి వేరేది ప్రభా ప్రతి ఆత్మని సన్నిధికి రావాల్సిందే ప్రభా దేవాస ప్రభ ప్రతి మోకాలు వొంగాల్సిందే ప్రతి నోరు ప్రభ నీను స్థుతించాల్సిందే ప్రభా సహాయపడు మరి ప్రార్థిస్తుంది తండీ దేవాయసు మరి ఎల్లప్పుడు ప్రభా ప్రతి వాలకు ప్రభా మేము సాక్షన నిలబడాలి ప్రభా ఎక్కడ కూడా ప్రభా మేము సాక్షిని పోగొట్టుకోవద్దు ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు జీవం కలిగిన కాబట్టి ప్రభ మేము కూడా ప్రభా జీవం కలిగిన ఉండాల ప్రభా వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు నీ యొక్క వెలుగు వాళ్ళకు కనిపించాల తండ్రి అప్పుడైతేనే ప్రభా ఆ యొక్క ప్రజలు మార్మల్సి పొంది రక్షింపబడతారు అందుకే తండ్రి మేము సాక్షిని పోగొట్టుకోకుండా మేము జాగ్రత్తగా జీవించటకు తండ్రి సహాయపడమని ప్రార్థడం తండ్రి నీ యొక్క అస్తమకు తోడించండి దివా ఇసు ప్రభ చాలా మంది ప్రభ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభ ఇలా ఇలాంటి అవకాశం ఎవరు కూడా పోగొట్టుకోవడానికి వీలదు ప్రభ మాకు ఈ యొక్క టీం ఇచ్చిన ప్రభా ఈ యొక్క కేబీపీఎం గ్రూప్ ప్రభ ఇక్కడ ఇచ్చిన ప్రభా దాన్ని బట్టి నీకు వందలండి దివా ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాబట్టి ప్రభ ఈ రోజు ప్రభా ఈ దిన తండి మేము ఎంతో మంది వాక్యాలు విని ప్రభ ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభ దాన్ని బట్టి వందనాలు తండండి ప్రతిదీ కూడా ప్రభా మేము విశ్వసించాలా ముందుకు వెళ్ళాలా అన్నిట్లో మేము గొప్ప విజయం పొందాలి ప్రభా ఎందుకంటే ప్రభా మీరు విజయం మా చేతికిచ్చి వెళ్ళినారు ప్రభా నీ యొక్క శిల్ప మరణం పొందినప్పుడు తండ్రి దేవా యొక్క మంచితనము నీ విశ్వాసము నీ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతం దారుతుంది ప్రభా ఇవన్నీ కూడా ప్రభా మీరు మాకు ఎప్పుడో వదిలేసి వెళ్ళినారు తండ్రి ప్రతి విజయం తండ్రి దేవా ఏసా ఈ సంవత్సరమే కాదు ప్రభా వచ్చే సంవత్సరం కూడా ప్రభా అనేకలను నీ వైపు నడిపిస్తాం ప్రభా సహాయపడమని ప్రార్థిస్తుంది ఒక్కొక్క ఆత్మ ప్రభావ వెయ్యి ఆత్మలు కావాల్సిందే ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించని ప్రభావ మాకు సహాయపడండి ముందుకు నడిపించని ప్రభావ నీ యొక్క నీతిని సత్యని మేము ప్రకటించాల్చండి అన్నిట్లో మేము గొప్ప విజయం పొందాల ప్రభా మీరే మాకు తోడు నడిపించే నీ యొక్క రాకడికి మా అందరిని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో తండి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ మనకి ఇంకో కొంచెం సమయం ఉంది క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము రవి బ్రదర్ మీరు చేస్తారా స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల రాజ్య మీకు వందనాలు ప్రభా ఏసు క్రీస్తు వాక్యం చేత మీరు మాతో మాట్లాడారు ప్రభా మీ వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో ఓ ప్రభా నాటబడి ఫలించి అభివృద్ధి పొంది ఓ ప్రభా మీ నామం మహిమార్థమై ప్రతి ఒక్కరు జీవితాలను సంపూర్ణంగా మీకు సమర్పించుకొని ఓ ప్రభా మీ నామం మహిమార్థమై జీవింపబడల రాజ్య గొప్ప ఆత్మకార్యం మీరు కేవీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ నిమిత్తం ప్రార్థన చేసినాం వాళ్ళు చేసే ప్రతి ఒక్క పరిచర్య మీరు చూడండి ప్రభా మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించండి ఇంకా అనేకులని ప్రభా సర్వసత్యంలోకి నడిపించాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలా రజా దేవం మీకే వందనాలు ప్రభా పరిచర్య నిమిత్తం ప్రభా ఎంతెంతైతే దూరం వెళ్తున్నో ప్రభా అన్న వాళ్ళందరికీ మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత వాళ్ళని నడిపించండి ప్రభా మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా అలెలుయరాజా మీకు వందనాలు ప్రభా గొప్ప విజయాన్ని వాళ్ళకి దాయి చేయండి ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా కొండలు లోయలు గుట్టలు అనకుండా వెళ్తున్నారు వారి చేత కానిపని ప్రభ కానీ మీ ఆత్మ సహాయం మీకే వందనాలు ప్రభా మీకే వందనాలు ప్రభా మీ కృపలో వారిని భద్రపరుస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభ మీ ఆత్మకార్యాలు వారి ద్వారా జరిగించుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా గొప్ప రాజా గొప్ప తండ్రి మీరెంతో గొప్ప దేవుడు ప్రభా సర్వాధికారి ప్రభా సత్య స్వరూపి ఆకాశాన్ని భూమిని సృజించిన మా మహా గొప్ప దేవుడయ్య మీ బంగారు పాదలకు వందనాలు ఇసు ప్రభా ఓ జీవంగల దేవా జీవాధిపతి మీకు వందనాలు ప్రభా వాక్యాల చేత అందరినీ బలపరిచి ఓ ప్రభా వాక్యంలో నానిలాగా చేసి ఉదయంగా మీ కృపలో భద్రపరుచుకున్న విధానం బట్టి మీకే మహిమ కలుగును గాక సర్వాధికారి మీకు వందనాలు ప్రభా ప్రతి శ్రమల నుంచి శోధల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి ప్రభా రజ విజయం మీరు దయచేసి మీ నామంకి మహిమకరంగా ప్రభా ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఎన్ని శ్రమాలు వచ్చినా శోధనలు వచ్చినా ప్రభా వెనుకడుగు వేయకుండా మీ నామం ఎత్తుకొని ప్రభా ముందుకే నడిపింపబడాలా దానికి మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభా ఏసేయా మీకు వందనాలు ప్రభా వెలుగులేని జీవితాలలో వెలుగు నింపే గొప్ప దేవుడయ్యా చీకీర్ది జీవితాలలో ప్రభ వెలుగునిచ్చే గొప్ప మహానీయుడు ప్రభా మీకే వందనాలు ఇసు ప్రభ గొప్ప విజయం దయచేయండి ప్రభా మీ మాట సెలవీస్తే చాలు ప్రభా మీ చూపు చాలేసు ప్రభా జీవితాలలో వెలుగు నింపబడుతుంది రాజా మీకే వందనాలు తండ్రి మీరు ఇంకా కొనసాగించండి ఇంకా ఆశీర్వదించండి ఆత్మీయ లోతులకి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా మీ నామంకి యుగ మహిమ కలుగును గాక ఆన్లైన్ ప్రార్థన అంతట్లో ప్రభా ఇక్కడ వరకు నడిపించిన గొప్ప దేవుడు మీకు వందనాలు ప్రభా ఇజ్రాయల్ ని కాపాడవాడు కుంకడు నిద్రపోర్ అన్న గొప్ప రాజా సాక్షా రీతిగా మీరు నడిపించినారయ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ప్రభా ఓ రాజా ఆన్లైన్ లో ప్రేర్ జరుగుతుందంటే మీ ఆత్మ కార్యం ప్రొభా మీ శక్తి మీ బలం ప్రభా అందుకే ప్రభా ఇది నడిపింపబడింది ఈ మీటింగ్ మీ నామ మహిమార్థమై నడిపింపబడింది ప్రభా మీకే మహిమ రాజా మీకే మహిమ రాజా మీ బంగారు పాదలకు లెక్కలేని నిబంధనలు ప్రోభ యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసినాం తండ్రి క్రీస్తు కృప శాంతి సమాధానం అయిన పరిశుద్ధాత్మ నడిపింపు మనకి మన కుటుంబికులకి బంధు ప్రియులకి స్నేహితులకి అందరికీ సదాకాలం తోడై ఉండను కాక ఆ మేన్ praise the lord brothers Amen. and sisters all praise the lord praise the lord anna lallandarki brothers sisters praise the lord praise the lord andarki